టీమ్స్ లో జాయిన్ అయినా మీ అందరికీ ప్రభు అయిన ఈసూ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి కూడా హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రశ్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థనే పరిశుద్ధ పరిశుద్ధ మీకే వేలాది వందలాల స్థల స్తోత్రాలను తీసుకొచ్చా గొప్ప దివా పప్పుల భారం మూసే దేమైనైనాసే తండ్రి పోపులనైనా నిచులనైనా ప్రభుత్వా మా పాపాలన్నిటిని ప్రభావ నేను అక్కంతా కడిగినైనా మమ్మల్ని పరిశుద్ధులుగా పరిధులుగా పరిచయం అడుతున్నాను ప్రభావ గొప్పదివా నీకంటే గొప్పదేడు లోపల ఎవరిలో నేను ప్రభా స్తోత్రం నేను ఇసుక్రోజా ఈ సాయంకాల సమయం అందు ప్రభా మేమందరం చేరి ప్రభా నేను ఆరాధించుకుంటున్నాను ప్రభా మరదంతట్లతో మన అడుగుతున్నాను ప్రభా ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ముట్టాను ప్రభా తాకండి నేను తట్టాను నేను ప్రభా ఇంకెవరైతే రాలేరు ప్రభా వాళ్ళ పనులను ముగించుకొని నీ సన్నిధానానికి వచ్చి నేను ఆరాధించుకునే భాగ్యాలను వాళ్ళకి కనిపించమని అడుగుతున్నాను ప్రభా పాటల ద్వారా మెంపేష్కమని అడుగుతున్నాను కదా మీకు ఎవరి వందాలనుకృతనే తెలు ప్రభా గొప్పదివా మీకంటే గొప్పదొడుల కల్లా ఎవరిలో అయినా దీంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డ దేవునించి ఆశ్రదించమని యేసు క్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రజల సిస్టర్ మీరు పాట పాడండి కళ్యాణ్ సిస్టర్ గారు ప్రెజలా సిస్టర్ బ్రదర్ ఈ సాయంత్రకాల సమయం ఆన్లైన్ లో ఈ విధంగా మనం కలుసుకోవటము దేవుని యొక్క కృప ఆయన పరిశుద్ధ నామంకే మహిమ గాలంత కలుగును గాక అని మహిమ పరుస్తూ ప్రభు యొక్క కృపను బట్టి ఒక చిన్న పాట పాడుకుందాము ప్రభువానీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా కృపా ప్రభువాణిలో జీవించుట ప్రభువానీలో జీవించుటా పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు కొనేదను ప్రభువా నీలో జీవించుట నీ ప్రభువానీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బా నాయరా నాయ కృపా బా జీవించుట థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ ప్రైజ్ లాడ్ మన మధ్యలో ప్రశ్న సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది ప్రైజ్ లాడ్ సిస్టర్ మీరు వాక్యం అందించండి స్టర్ వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం శ్రోత్రభా నీకే వందనాలు రాజా యేసుప్రభా నీ వాక్య ప్రకటిస్తున్నా యేసుప్రభా దేవుడ మీరు నా బలం జ్ఞానం ఇవ్వండి యేశప్రభ ఉన్నతి ఉన్నతిగా చెప్పాలి యేశప్రభా దేవుడ యేశప్రభా ఎంతో మంది యేశప్రభ ఎవరైతే వినలేకపోతుండో యేశప్రభా వాళ్ళని కూడా రప్పించండి టైం ఉంటుంది మళ్ళీ రికార్డింగ్ వినేటట్టు సాయం చేయండి దేవుడా నీ వాక్యం యేసప్రభా కొద్దు ఉంది అంటున్నాం రాజా యశప్రభా మేమందరం పొందుకోవాలి యేశప్రభా దేవుడానికి వందనాలు రాజ ఏస ప్రతి ఒక్కటి అంశం ఈశ్వ్రభ మాకు మెరుగుపరచండి ఈశ్వర ఆ జ్ఞానం మాలో ఇంకా మెరుగుపరచండి ఏసయా దేవుడా వందనాలు రాజా వాక్యంలో యేసప్రభ వెళ్ళే ముందు యేసప్రభా వర్డ్ మాకు అర్థం కావాల ప్రతి ఒక్క మీనింగ్ మాకు అర్థమయ్యేటట్టు సాయం చేయమని ప్రభాని అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమెన్ సామెతలు సామేతలు ముప్పో అధ్యాయము ఫస్ట్ నుంచి మనం చూసుకుందాం దీంట్లో మనకి ఒక వ్యక్తి గురించి లైక్ ఒక సమేత మొత్తము మోస్ట్లీ మనకి సన్మోహన్ రాజు డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు ఆయన జ్ఞానము ఎలా మనం నడుచుకోవాలని ఈ పర్టికులర్ వర్స్ లో మనకి ఆ గూరు అనే వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఇద్దరు వ్యక్తుల గురించి ఆ వ్యక్తి ఒక మాటలు ఇద్దరు వ్యక్తులు వ్యక్తులకి చెప్తుంటారు ఎలా నడుచుకోవాలి అండ్ మెయిన్లీ ఏంటంటే ఆయన ఒక పర్స్పెక్టివ్ ఏంటి ఆయన ఫస్ట్ ఎలా ఉండే ఆయన ఒక బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ టూ వర్స్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వర్స్ లో మనకు తెలుస్తుంటది ఆయన బిహేవియర్ ఎలా ఉండే దాని తను ఎలా డిస్క్రైబ్ చేస్తాడు దేవుణ్ణి అసలు ఏం తెలియని వ్యక్తి ఎలా డిస్క్రైబ్ చేశాడు దేవుణ్ణి దాని తర్వాత దేవుడు ఎలా దేవుడు ఎలా ప్రా అయినా దేవుని పట్ల ఎలా ప్రార్థించిండు ఆ ఒక పాయింట్ మనం నేర్చుకోవచ్చు ఇంకా ఇదొక మిర్రర్ లాంటిది ఇంకా నేను నైన్త్ నుంచి దాని తర్వాత చదివినట్లయితే ఆ మొత్తం వర్స్ అదొక మిర్రర్ లాంటిది ఈ ప్రస్తుతం ఉన్న దీంట్లో మనం అనుకుంటాము ఆల్రెడీ ఇది అంతా పాస్ట్ పాస్టే ఉండే ప్రజెంట్ ప్రజెంటే ఉండే అని ప్రెజెంట్ ఇష్యూ కూడా పాస్ట్ లో ఎప్పుడో మనకి ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేసిండు ఎట్లా ఒక పర్సన్ ఎలా థింక్ చేస్తాడో మనుషుల మధ్య ఎలా విభేదాలు వస్తుంటాయి అని ఆల్రెడీ మనకి ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేసిండు కానీ మనము అది గ్రహించే జ్ఞానం మనకి ఉండాలి ఫస్ట్ మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో మనం చూస్తే దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగోరు ఆ పర్సన్ పేరు అగోరు ఆయన ఏమి పలికిన మాటలు అయినా పలికిన మాటలు ఇద్దరి వ్యక్తుల గురించి ఆయన ఇద్దరు వ్యక్తులకి చెప్తుంటాడు ఆ మాటలే మనం విందాము ఏం మాట్లాడతాడు అని చూద్దాము మనకి ఆయన ఇద్దరితో మాట్లాడుతుంది ఎవరెవరితోని ఇటీలకు ఒక్కలునకు చెప్పిన మాట ఈ ఇద్దరు పర్సన్స్ కి ఎవరు చెప్తుండూ అగూరు అగూరు అన్న పర్సన్ ఇద్దరికి చెప్తున్నా ఏమని చెప్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ ఒక పర్సన్ పర్స్పెక్టివ్ లో మన మన ఇప్పుడు ఉన్న జనరేషన్ డేట్లో ఉన్న మనకు లేకున్నా కానీ ఒక స్టార్ట్ కోసం లేకపోతే ప్రెస్టీజ్ కోసం మనలో మనము ఎక్కువ ఆలోచించి ఆహా నాకు లేకున్నా కానీ ఉంది ఇట్లా లగ్జురియస్ లైఫ్ అది ఇది అని చెప్పుకుంటాం కానీ తను ఎలా డిస్క్రైబ్ చేసిండో చూడండి నిశ్చయముగా మనుషులలో నా వంటి పశు ప్రాయుడు లేడు నరుల కున్న నాకు లేదు చూడండి ఎలా డిస్క్రైబ్ చేసుకున్నాం అతనికి ఆయన అతనే ఆయన అట్లా డిస్క్రైబ్ మనలో కూడా చాలా మంది ఎట్లుంటారంటే ఒక్కొక్కసారి అంటే మన మనము క్రీస్తు గురించి మనకు బైబుల్ గురించి తెలివనప్పుడు ఏసు గురించి మనకు తెలియనప్పుడు అసలు మనకి ఒక్కటి కూడా ఆ పర్స్పెక్టివ్ వేరే మన ఆలోచననే వేరే ఉంటది మనం ఒక్కొక్కసారి అయితే చాలా మంది డిగ్రేడ్ చేసుకు చేస్తూ వాళ్ళ వాళ్ళని వాళ్ళే ఈయన కూడా అట్లనే ఉండే ఈయన కూడా అట్లనే ఉండే అండ్ ఇదేంతో పోస్తు పశు ప్రాయుడు లేడు నరుల నరులకున్న వివేచన నాకు లేదంటు అంత ఫూలిష్ నెస్తో ఉండే అంత ఫూలిష్ నెస్తోనే ఉండే ఇదే వచ్చినాం ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు ఫూలిష్ గురించి కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను ఐ వాజ్ సో ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్ ఐ వాజ్ లైక్ అ బీస్డ్ బిఫోర్ యూ ముందు మన లైఫ్ లో కూడా అట్లనే ఉండే చాలా మంది లైఫ్ అట్లనే ఉంటానండి ఒక బీచ్ లాగా ఏదైనా ఉంటే ఇగ్నోరెన్స్ చాలా ఇగ్నోరెన్స్ ఒకవేళ మళ్ళీ దగ్గర డబ్బు చాలా ఉంటే చాలా మటుకు నో నో నో అని చెప్తాను అండి కానీ అలాంటి పర్సన్ అలాంటి పర్సన్ తను డిస్క్రైబ్ చేస్తున్నా ఎంత ఫులిషనెస్ తో తో ఉండే అని అంటున్నాడు ఆ పర్సన్ ని దేవుడు ఎలా మార్చుకును మార్చుకున్నాడో మనం చూద్దాం ఆయన ఒక మాటలు ఇద్దరు పర్సన్స్ తో చెప్తున్నాడు ఆయన ఒక బిహేవియర్ ఎట్లా ఉండే నరులకున్న వివేన నాకు లేదు అంత ఫులిష్ నెస్తో ఉండే అని చెప్తున్నాడు అదే పర్సన్ ఎంత గణం ఇంత గొప్ప వచ్చిన మీరు ఆల్మోస్ట్ ఇది థర్టీ వర్స్ ఉంటది మీరు ఒకసారి చూడొచ్చేది ఆయన ఒక్కొక్క పర్సన్ అది ఫ్యూచర్ లో అయ్యేది ఇంతకు ముందే ముందే నీకు డిస్క్రైబ్ చేసేసిండో ఎట్లా ఉంటుందో తను ప్రార్థన ఎలా చేసిండో అది కూడా ఆయన డిస్క్రైబ్ చేసిండు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు యాక్చువల్లీ ఆయన దేన్ దేని గురించి జ్ఞానాభ్యాసము చేయలేదంట ఆయన పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదంట దేవుని గురించి కూడా ఆయనకి అంత జ్ఞానము లేదు ఇంకేమంటుడు నరులకున్న వివేచన నాకు లేదంటు అంత ఫులిష్నెస్ తో ఉన్నాడు ఇంకా దేవుని అంత జ్ఞానము దేవుని గురించి అయినా తెలియదు కానీ ఈ టూ సెకండ్ థర్డ్ వర్స్ లో అట్లా డిస్క్రైబ్ చేస్తుండో కానీ ఫోర్త్ వర్స్ వచ్చేసే వరకు దేవుని గురించి ఒక గొప్పగా ఏం రాసింది చూడండి ఆకాశము ఆకాశమునకెక్కిన మరల దిగువాడెవడు ఉన్నాడా తన పిడికితో గాలిని పట్టుకున్న వాడెవడు బట్టలలో నీళ్లు మూటగట్టిన వాడెవడు భూమి భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించువాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా ఒక టిపికల్ వేళ తను దేవుని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు కానీ ఇవన్నీ ఒకసారి ఆలోచించండి ఇవన్నీ దేవ్ దేవుని యొక్క కార్యాలయం ఇప్పుడు మన దేవు ఇక్కడ మొత్తం చాలా మటుకు ఐడియల్ వర్షిప్ ఉంటది కానీ దేవుడు ఏమంటారు ఆకాశము నా సింహాసమును భూమి నా బాధపీఠం అంటారు ఎవరు కూడా గాలిని పట్టుకోలేదు కానీ ఆ ఎన్నో అద్భుతాలు ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆ గాలి వల్ల ఒక రివర్ రివర్ ని పాయలు చేయడం ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేసిండు ఆ డిస్క్రిప్షన్ చూడండి ఎంత గొప్పగా ఇచ్చిండో బట్టలలో నీళ్ళు మూట కట్టు వాడెవ్వడు తన పిడికిలిలో గాలిని పట్టుకొని వాడెవడు అంత గొప్పగా ఫస్ట్ ఏమంటుండో నాకు నాకు వివేచన తక్కువ అన్నాడు నాకు జ్ఞానము దేవుని జ్ఞానము లేదు అన్నాడు కానీ ఎంత మంచిగా దేవుణ్ణి డిస్క్రైబ్ చేస్తుండో చూడండి ఒక కిందికి వస్తే వర్స్ లో ఏమంటుండంటే దేవుని మాటలన్నీయు పూటము పెట్టబడినవే ఊటము పెట్టబడినవి అని అంటుండు అంత క్లియర్ గా మనకు చెప్తుండు దేవుడు మనం ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి ప్రతిదీ మనని పూర్ణ హృదయంతో మనని ప్రతిదీ దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది ఒకవేళ రాంగ్ అయ్యి ఉంటే తప్పకుండా దేవుడు తప్పిస్తాడు ఒకవేళ నీకు అది నీకు సొంతం అయితే ఆ దేవుడు నీ పర్టికులర్ ప్లాన్ లో దేవుడు ఆల్రెడీ రాసి పెట్టుంటే తప్పకుండా దేవుడు నెరవేర్తారంట ఆ రిఫరెన్స్ మనము కీర్తనలో చూడొచ్చు కీర్తన కీర్తన ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం లేమంటాడు యహోవా నాకు ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక నమ్మికము ఉంచి నమ్మకము ఉంచిన కనుక నాకు సహాయము కలుగును దేవుని పట్ల మనము నమ్మకం ఉంటే ఆయన ప్రతి మనకి ఇస్తాడు ఆయన ప్రతిది మనకు మోస్ట్లీ సోల్జర్స్ దేన్ని ఆ కదా ఒక షీల్డ్ ఏషియన్స్ లో షోల్డర్స్ షోల్జర్స్ కి ఎక్కువ ఏది అవసరము ఆ షీల్డే అవసరం బ్యాటిల్లో పోతున్నప్పుడు యుద్ధానికి పోతున్నప్పుడు ఏ ఆరోస్ దలగకుండా వేరే ఒక పర్సన్ ది ఇది తలగకుండా ఆ షీల్డ్ ఎట్ట ప్రొటెక్ట్ చేస్తుంది ఆ సోల్జర్ ని దేవుడు కూడా మనని ప్రొటెక్ట్ చేస్తాడంట ఆ వ్యక్తి ఆ పర్సన్ చూడండి అగోరి అనే అగోరు అనే వ్యక్తి ఆ పర్సన్ ఫస్ట్ అయితే ఆయనకి ఏం వివేచన లేదు నాకు జ్ఞానం లేదు అని అన్నాడు దేవుణ్ణి డిస్క్రైబ్ చేయడానికి నాకు జ్ఞానం లేదు నాకు అసలు ఆయన గురించి తెలియదే తెలియదు అన్నాడు కానీ ఇంత మంచిగా ఆ ఫోర్త్ వర్స్ట్ లో తను అట్లా డిస్క్రైబ్ చేసిండు మళ్ళా ఆయన ఏమంటుండో ఆయన నా కేడము నన్ను రక్షిస్తాడు అని అన్నాడు అంటే ఆయనలో ఒక బిలీఫ్ అనేది కలుగుతుంది ఆయనలో ఒక నమ్మకం అనేది కలుగుతుంది మనం ఒక పెర్తే తప్పకుండా దేవుడు రక్షిస్తాడు ఎట్లా రక్ష రక్షిస్తాడు ఆయన నీకు కేడమై ఉండి రక్షిస్తాడు ఆయన ఆయన మీద నువ్వు నమ్మకము పెడితే తప్పకుండా దేవుడు నీకు ఆయన కేడము వల్లే ఆయన ఒక షీల్డ్ పెట్టు నిన్ను రక్షిస్తాడంట ఏ అపాయము నిన్ను ముట్టదంట ఏ అపాయము నిన్ను ముట్టది ఎట్లా రక్షిస్తాడంట కేడము వల్లే నిన్ను రక్షిస్తానంటుండు ఆయనను ఆశ్రయించిన వాళ్ళని అట్లా రక్షిస్తానంటుడు సో ఫస్ట్ మనం దేవుణ్ణి మీద నమ్మకం ఉంచాల ఈయన ఈయన కూడా చూడని మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత గనమో ఆయన ఎంత గణం ఆయన అయిపోయినా ఆయనకు తెలియదు దేవుని గురించి అసలు జ్ఞానమే లేదు ఆ పర్సన్ కానీ మోస్ట్లీ మీరు గ్రంథంలో చూస్తే జ్ఞానం గురించి ఎక్కువ బోధింపబడుతుంది ఆయన మన బిహేవియర్ పట్ల ఎట్లా ఉండాలా ఎట్లా నడుచుకోవాలా పర్టికులర్ ఈ ఈ కమింగ్ జనరేషన్ కి అండ్ ఎట్లా ఉండాలో ఒక్కొక్క పర్సన్ దగ్గర అని మొత్తం అధ్యాయంలో మొత్తం ఈ సామెతల గ్రంథం అంతా అట్లనే ఉంది ఈ థర్టీ ఈ థర్టీ చాప్టర్ మాత్రము ఆ ఒక్క పర్సన్ అట్లా డిస్క్రైబ్ అండ్ ఇద్దరికే ఆ ప ఆ మాటలు చెప్తుండో ఆయనకి ఆయనకి జ్ఞానం లేకుండా ఆయన అంత వివేచన కలిగి ఉన్నా తను చెప్పడానికి ట్రై చేస్తుండో తనలో ఉన్న తను ఎవరి పట్ల ఆశ్రయించండి అంట దేవుని పట్ల ఆశ్రయించాడు సో దేవుడే అట్లా మాటలు ఆయనకి నేర్పిస్తున్నావు ఆశ్రయించిన వారికి ఆయన కేడము ఎవరిని ఆశ్రయిస్తే కేడము దేవుణ్ణి ఆశ్రయిస్తే కేడము అంటే ఒక షీల్డ్ లాగా దేవుడు మనకి ఉంటాడు ఎవరిని దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒక షీల్డ్ ఒక ప్రొటెక్షన్ అనేది మనకి ఉంటది ఆరో అధ్య ఆరో వచనం లేమంటాడు ఆయన మాటలతో ఏమీ చేర్చుకు చేర్చుకుము ఆయన నిన్ను గద్దించాను గద్దించునేమో అని అంటుండు లైక్ ఇక్కడ ఏంటంటే మనము ఒకసారి కొన్ని కొన్ని మనం చూడొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో కూడా ప్రస్తుతం ఉన్న లైఫ్ లో కూడా మోస్ట్లీ పాస్టర్స్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళ పట్టుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ బయూ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజెస్ ఇస్తుండ్రు ఇది కాదు అది ఇది కాదు అది అని ఒక్కొక్కసారి మనలో మనకి డిబేట్ అవుతూ ఉంటది ఒకవేళ నీకు అర్థం కాకపోతే నా కూడా ఒక్కొక్కసారి నాకు అసలు తెలుగు చదవడమే అసలుకి ఎక్కువ రాదు అయినా కానీ ఆ ఇంగ్లీష్ రిఫరెన్స్ తోనే నేను కొంచెం కొంచెం మాటలతోనే అది చదువుతాను సో నే ఒక్కొక్కసారి మనకు ఒకవేళ అర్థం కాకపోతే మనం రిఫరెన్స్ తో చదువుకోవాలా కానీ దాంట్లో ఏమి మార్పిడి చేయొద్దంట చూడండి ఆయన మాటలు ఏమయో చేర్చకుము ఆయన నిన్ను గద్దించి గద్దించునేమో అని అనుంది రెవ్యులేషన్ చాప్టర్ లో కూడా అది లాస్ట్ లాస్ట్ అనుకుంటా లాస్ట్ అనుకుంటా ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిదో అనుకుంటా ఇక్కడ క్లియర్గా ఏమైనా ఉంటుందంటే ఎవడైనానో వీటిలో మరి మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం అందున వాక్యములో ఏదైనా తీసివేసిన యోడల క్లియర్ గా చదవండి ఫస్ట్ ఏమో రాయబడిన మరి ఏదైనా కలిపిన యోడల ఫస్ట్ ఒకటి కలిపిన యోడల అంటున్నాం ఏదైనా మనము ఎక్స్ట్రా యాడ్ చేయద్దు అని మరి ఏదైనా కలిపిన యోడల ఫస్ట్ పాయింట్ ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుని దేవుడు వానికి కలుగజేయును సెకండ్ పాయింట్ ఏమంటే ఎవడైనాను ఈ ప్రవచన ప్రవచన గ్రంథమందు వాక్యములు ఏదైనా తీసివేసిన మనము యాడ్ కూడా చేయొద్దంతా దాంట్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే తీయ తీయకూడదు కూడా అంత ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ పరిశుద్ధ పట్టణములోనూ వానిని పాలు లేకుండా చేయను అసలు నువ్వు ఇంత క్లియర్ గా దేవుడు చెప్తున్నావు లైక్ యుషు మనం ఏది కూడా యాడ్ చేయదు ఏ అది మార్పిడి యాడింగ్ ఒక ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దట్ సెంటెన్స్ అది చేయకూడదు ఎట్లా ఉందో దేవుని ఒక బోధ మనలో మనము ఇది చేయ మనలో మనము కాంటెక్చువల్ ఒక డిబేట్ కాకుండా ఇది కరెక్ట్ ఇది రాంగ్ కాకుండా నువ్వు దేవుని చెప్పింది కరెక్ట్ ఎట్లా ఉందో అట్లనే చెప్పు ఒకవేళ నీకు ఒకవేళ అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగు ఒకవేళ నాకు కూడా కొనుక్కొని అసలు అర్థమే తెలుగు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అది చదివితేనే నాకు అర్థం సో నేను ఒక్కొక్కసారి అది అది ఒక్కొక్కసారి ఇంగ్లీష్ చూసుకొని దీంట్లో చదువుతా ఆహా ఈ వర్డ్ సో ఈ వర్డ్ ఈ వర్డ్ ఉంది సో ఇది అని దేవుడు క్లియర్ గా చెప్తుంది యుషు నాట్ యాడ్ ఏం యాడ్ చేయకండి ఇంప్రూవ్మెంట్ చేయకండి అని సో మనం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి ఎవరో మనం ప్రొవోక్ చేస్తుండో ఇది చెప్పొద్దు ఇది కాదు కాదు నువ్వు చెప్పు ఒకవేళ అది కరెక్ట్ అయ్యి దేవుడు నేను తప్పకుండా రక్షిస్తాడు ఈ పర్సన్ అంత జ్ఞానం కూడా లేదు అంత వివేచన కలిగి ఉన్నా కానీ ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు ఒక మనకి ఒక కేడమై ఆశ్రయం ఆశ్రయం ఇస్తాడంట ఆశ్రయం గల వ్యక్తి ఏమంటుండో నా మన మన ఏది కూడా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయకూడదు అండ్ వన్ మో థింగ్ ఏదైనా కానీ ఆయన మనం యాడ్ చేయకూడకూడదు అది కూడా ఇంప్రూవ్మెంట్ చేయకూడదు అని ఆ పర్సన్ ఎట్లా ఎట్లా దేవుడు ఆయనని ఎట్లా మార్చిండో మనం చూసుకోవచ్చు మొత్తం దాంట్లో అండ్ వన్ మోర్ థింగ్ ఆయన మంచిగా ఎంతో మంచిగా దేవుని ఒక వాక్యము విని ప్రార్థి దేవుని ఒక వాక్యం కూడా విని ఎట్లా ఆయన ప్రార్థిస్తున్నా అది కూడా చూడొచ్చు ఫస్ట్ దేవు ఫస్ట్ ఏమో ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తుంది ఇద్దరు వ్యక్తులు గురి ఆ ఇద్దరు వ్యక్తులకు చెప్తున్నట్టుంది సెకండ్ ఆయన ఆయన ఒక లైఫ్ ఎట్లా ఉండే ఆయన ఒక ప్రవర్తన ఎట్లా ఉండే సెకండ్ వచ్చినా చెప్తుంది మనకి థర్డ్ ఒక ఆయన థర్డ్ వచ్చినము ఆయన దేవుని పట్ల ఉన్న జ్ఞానం ఏంటి ఆయనకి ఏమైనా లేదు ఫోర్త్ వచ్చినము దేవుడు దేవుని పట్ల ఉన్న అసలు ఆయన ఇమాజినేషన్ ఎట్లా ఉంది అది కూడా చూడొచ్చు ఆయన దేవుని దగ్గర అడిగితే ఇవన్నీ చెప్పిండొచ్చు కదా ఇవన్నీ ఇవన్నీ ఎట్లా ఆ జ్ఞానము ఎంత ఎంత వరకు ఆయన సంపాదించుకున్నా మనకు అర్థమవుతుంది ఆయన అట్లాస్ట్ ఎవరిని ఆశ్రయించి దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన ఎట్లా ఉన్నాడు దేవుడు ఆయన పట్ల కీడమై ఉన్నాడు అంట సిక్స్త్ వర్స్ ఏమంటున్నాడు ఆయన ఏంటిది మన వాక్యం ఎట్లా ఉండాలో అది కూడా చెప్తున్నాడు ఒక జ్ఞానము లేని వ్యక్తి ఒక వివేచన లేని వ్యక్తి అంతగానము డిస్క్రైబ్ చేస్తుందంటే దేవుడు మనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు అది మనం ఎట్లా డిస్క్రైబ్ చేసుకోవాలో అది కూడా మనము ఆలోచించాలంట ఇంకా ఒక చిన్న ప్రేయర్ అనేది ఆయన దేవునికి చేస్తుండు అది కూడా ఒకసారి చూద్దాము దేవా నేను నీతో రెండు మన్ మనవులు చేసుకొని చున్నాను నేను చనిపోవక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము అంటే రెండు రెండు విషయాల గురించి ఆయన మనవి రెండే రెండు విషయాల గురించి ఆయన మనవి దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహింపుము వ్యర్థమైట వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము ఎంత ఎంత గా రెండు విషయాలు ఒక్కొక్క ఒకటేమో వ్యర్థమైన వాటిని ఇంకొకటేమో అబద్ధములను రెండు విషయాల గురించి దేవుడి దగ్గర అడుగు అడుగుతున్నాం ఇదే రెండు విషయాలు దేవుని దగ్గర అడుగుతుంది స్పెసిఫిక్ గా ఈ రెండే విషయాలు దేవ దగ్గర అడుగుతుంది ఎందుకు ఆ రెండు విషయాలు అంటే ఒక్కొక్కసారి మన ఫిజికల్ స్ట్రెంగ్త్ వ్యర్థమైనవి అంటే ఒక మన హెల్త్ పట్ల కూడా అవ్వచ్చు మన టాక్సిక్ చెప్పాలంటే మనతో ఉండేసి కూడా ఒక్కొక్కసారి మన ఎనకాలనే చెప్తూ ఉంటారు దాని వేళ కూడా ప్రోబోక్ కావచ్చు మనం సో వ్యర్థమైన వాటిని ఒకవేళ అది మనకి మంచిది కాకపోతే అది తొలగించ తొలగించమని దేవు దేవుని దగ్గర అడుగుతుండో ఇంకొకటి ఏమో అబద్ధములను నాకు అబద్ధము అబద్ధములను నాకు దూరముగా నుంచుము ఈ రెండు మాత్రమే దేవుడు అడుగు దేవుని దగ్గర అడుగుతుంది ఇంకొకటి ఇంకొకటి ఏమని తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు దీంట్లో ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు తను గ్రీడీగా లేడు తగినంత ఆహారము మాత్రమే తను అనుగ్రహింప అనుగ్రహింపు నాకు ఇవ్వము నాకు దయచేయము అని అంటాడు ఒక ప్రేయర్ ఉంటుంది కదా గివాస డైలీ బ్రెడ్ అని ఒక ప్రే ఒక ప్రే మనం డైలీ ప్రేయర్ చేసుకుంటాం గివాస డైలీ బ్రెడ్ అని అంటాం సో తగ్గినంత ఆహారము నాకు అనుగ్రహింపబడు అనుగ్రహింపుము ఎందుకు అట్లా నాకు ఈ రోజు మట్టుకే ఇది ఈరోజు ఎంత అవుతుందో అంతనే ఆహారము నాకు ఈ భూమోన్ ఎందుకు స్పెసిఫిక్ గా అడుగుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు ఒకవేళ ఎక్కువ ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి అరోగెన్స్ అనేది మనలో ఎక్కువ అయిపోతుంది ఆహా ఈ పని చేద్దాంలే ఈ పని మనం తర్వాత చేద్దాం మన దగ్గర ఉన్నాయి కదా మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఒక అరోగ్యన్స్ అనేది మనలో ఆటోమేటిక్ లా వెళ్ళిపోతుంది మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటాం సరే ఈ పని తర్వాత చేద్దాం మోస్ట్లీ డబ్బులు ఉంటే అన్ని సరే ఉన్నాయి కదా ఇవన్నీ నాకు దేవుడు కదా సో తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం ఆ పర్స్పెక్టివ్ లోనే ఉంటాం ఆ పర్స్పెక్టివ్ లోనే మనం ఉంటాం కానీ ఏంటంటే మనము ఒకవేళ మనం మన దగ్గర డబ్బు లేదనుకో అసలు ఒక్కొక్కసారి ఏమైంది అసలు కజ్ చేస్తూ ఉంటాం దేవుణ్ణి విరుద్ధంగా వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి సో దానివల్ల ఏమంటున్నా నాకు ఎంత అవసరమో అంతనే నాకు అంటుండు ఎక్కువ అయిన నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యహోవ ఎవడని అందునేమో చూడండి ఎక్కువ అయిన నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యహోవా ఎవడినని అందునేమో అని అంటుండు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్లు ఏమంటుండు లేక బీదవానినై దొ దొంగిలి నా దేవుణ్ణి నామమును దూషింతునేమో అని సో ఆయనకి ఎంత అవసరమో అంతేనే నాకు కావాలని అంటుండు అండ్ ఇంకొకటి కూడా ఏమంటుందంటే ఎక్కువ రిచ్ కూడా కాదు ఎక్కువ పుబర్ కూడా కాదు నాకు ఎంత అవసరమో అంతనే ఇవ్వు దేవుడా ఆ పర్టికులర్ టైంకి నేను నిన్ను దూషించొద్దు అండ్ వన్ మోర్ థింగ్ నేను నేను నేను నిర్లక్ష్యం చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ యహో ఎవడని అందునేమో అంటుండు అంటే ఇగ్నోరెన్స్ చేయొద్దు దేవుణ్ణి ఎక్కువ ఇగ్నోరెన్స్ చేస్తామేమో అది కూడా అంటుండు ఒకవేళ నాకు తక్కువ ఉంటే దూషితునేమో అని అంటున్నాం దాసుని ఇది కూడా ఇదంతా ప్రేయర్ ప్రేయర్ చేస్తుండు దాని తర్వాత నైన్త్ టెన్త్ వర్స్ లో ఏమంటుండంటే దాసుని గురించి వాని యజమానితో కొండెములు చెప్పుకుము వాడి చెప్పించును ఒకవేళ నీవు శిక్షా దోడివి వగునే వగునేమో అని ఇక్కడ ఏంటిదంటే ఈ టెన్త్ వర్స్ టెన్త్ వర్స్ లో ఏమంటుందంటే ఇఫ్ ద పర్సన్ ఒక పర్సన్ ఒకవేళ రాంగ్ చేసిన ఉంటే ఒకవేళ వాళ్ళ ఓనర్ గురించి నీకు చెప్తూ ఉంటే ఈ పర్సన్ ఇట్లనే ఈ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ ఆ ప్రెజెంటే ఉండదు వాళ్ళ ఆ సిచ్యువేషన్ లో ఉండనే ఉండరు ఆ పర్సన్ గురించి నువ్వు చెప్తూ ఉంటే నువ్వు ఫస్ట్ ఆ పర్సన్ ఉన్న పర్సన్ నువ్వు కరెక్ట్ చేయది రాంగ్ ఇట్లా చెప్పకు అని తనకి నేర్పించు తనకి నేర్పించు ఇది కరెక్ట్ కాదు ఇది నువ్వు తెలుసుకో ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ వాళ్ళ ఓనర్ కి చెప్పడం కంటే నువ్వు ఈయనకి సరిదిద్దు ఇది ఇది రాంగ్ కాంటెక్స్ట్ నువ్వు చెయ్యకు ఈ పని నువ్వు నేర్చుకో అని నువ్వు ఈ పర్సన్ కి చెప్పడానికి ట్రై చేయ ఒకవేళ ఆయన వినకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు లేకపోతే ఆయన ఈ పర్సనే నువ్వు ఒకవేళ డైరెక్ట్ పోయి ఆ పర్సన్ కి చెప్పేసినాం అనుకో ఆ పర్సన్ ఒక జాబ్ పోతుంది ఆయన ఏమనుకుంటాడు అంటే లాస్ట్ కి ఆహా నా వల్లనే సారీ నీ వల్లనే నా జాబ్ పోయింది అని పెట్టుకొని ఆ ద్వేషం అనేది ఆయనను నిండిపోయి ఏం చేస్తాడంట ఆయన షాపి షాపి షాపిస్తాడంట సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆ పర్సన్ కి చెప్పే బదులు ఈ పర్సన్ కి చెప్పు చెప్పింది నువ్వు చేస్తుంది రాంగ్ అని నువ్వు ఈ పర్సన్ కి కరెక్ట్ చేస్తూ ఉంటే ఆయన ఒకవేళ ఆ మిస్టేక్ ని కరెక్ట్ గా ఫాలో అయ్యి సరే ఈయన మంచి నా గురించి మంచిగానే నా గురించే చెప్తున్నా మంచి గురించే చెప్తున్నాని నేను ఆలోచిస్తాడు ఆలోచించి ఆ మిస్టేక్ ని ఆయన తెలుసుకుంటాడు సో ఇక్కడ నువ్వు ఒక పర్సన్ కి రాంగ్ పాత్ లో తీసుకోపోకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవును అవును అని నువ్వు చెప్తావు అవును అవును కరెక్టే కరెక్ట్ అది కూడా చెప్పడం రాంగ్ ఇన్స్టెట్ నువ్వు చేసేది తప్పు అని ను నువ్వు ఆయన ముంగట్నే చెప్పు ఆయన ముంగట్నే చెప్పు నువ్వు ఆయనకి నువ్వు ఏం అంటే ఆయనకి చెప్పడానికి ట్రై చేయి కరెక్ట్ ఇది రాంగ్ ఆయన భాషలో ఆయనకి అర్థమయ్యేటట్టు ట్రై చేయి ఒకవేళ అప్పుడు వినకపోతే నువ్వు థర్డ్ స్టెప్ తీసుకోగానే డైరెక్ట్ థర్డ్ పర్సన్ ఎవరైతే అట్లా కొట్లాడబెట్టినట్టు ఇన్స్టెంట్ ఈ ఉన్న పర్సన్ కి చెప్పి ఆ సార్ట్ అవుట్ చేసుకుంటే ఆ థర్డ్ పర్సన్ లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడం కూడా తప్పే ఇంకొకటి లెవెన్త్ వర్స్ నుంచి ఏం లెవెన్త్ నుంచి ఆల్మోస్ట్ మొత్తం ఈ థర్టీ వర్స్ వరకు మన ఉన్న జనరేషన్ గురించి ఎలా ఉంటుండ్రో మన ఉన్న జనరేషన్ దాని గురించి దీవించనని తరము కలదు తన దృష్టికి తాము శుద్ధులై మాలిన్యము నుండి కడు కడుగబడిన వారి తరము కలదు కన్ను నెత్తికి వచ్చిన వారి తరము కలదు ఒక్కొక్కసారి దీనివల్ల ఒక్కొక్కసారి మనకి ఏంది మన మమ్మీ డాడీ కూడా రెస్పెక్ట్ ఇవ్వము అలాంటి కాలము మనము ఆల్రెడీ మనం చూస్తున్నాము ఇంకొకటి అరోగెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది చూడండి కన్ను కన్నులు నెత్తికి వచ్చి వచ్చిన వారై తరము కలదు వారిని వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగిన మింగినట్లు మనుషులు ఉండకుండా బీదులను నశింపజేయునట్లు ఖడ్గము వంటి పళ్ళును కత్తుల కత్తుల వంటి దవడ పళ్ళులను గలవారే తరము కలదు ఒక్కొక్కసారి మనం ఏంటంటే డిఫరెన్షియేట్ అయిపోతుంది అంటే ద రిచెస్ట్ పర్సన్ రిచ్ గానే ఉంటాడు పువరెస్ట్ పువర్ గానే ఈ ఒక భేదాలు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు సొసైటీ అట్లనే ఉంటుంది మోస్ట్లీ ఆ పాలిటిక్స్ వల్ల అండ్ మన ఒక మాట తీరు వల్ల కూడా డిఫరెన్షియేట్ వస్తుంది మన ఒక కడగము వంటి పళ్ళు కత్తుల వంటి దవడ పళ్ళు గల తరము కలదు మనం ఆల్మోస్ట్ ఇది మొత్తము టెన్త్ వర్స్ టెన్త్ వర్స్ నుంచి మనం ఆల్మోస్ట్ ఫోర్టీన్త్ వర్స్ వరకు చూసుకుంటే మనం ఒక ప్రవక్తన మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న ప్రవక్తన మనకి ప్రతిదీ మనము డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు మనం ఎలా నడుచుకోవాలా ఎలా ఈ ప్ర పర్టికులర్ వస్తుంది పర్టికులర్ లైఫ్ లో అసలు ప్రేమ అనేది అసలు ఎవరికీ లేదు ఆ ద్వేషం అనేది నింగిపోతుంది అనేది ఎక్కువ అండ్ ఒక్కోళ్ళ మీద ఒక్కో ఒకళ్ళకి ద్వేషం పెరుగుతుంది కానీ ఇక్కడ కూడా తగ్గుతలేదంట ద రిచెస్ట్ ఆర్ బిగమింగ్ ద రిచెస్ట్ పువర్ ఇంకా ఇంకా చాలా బీదలుగానే ఉంటుందంట సో ఎంత కరప్షన్ అయిపోతుంది అది కూడా ఒకసారి ఆలోచించాల అండ్ మోస్ట్లీ ఇది ఎక్కువ అంటే మనము ఇప్పుడు మోస్ట్లీ ఈ బెట్టింగ్ దాంట్లో ఇంకా స్టాక్ మార్కెట్లో ఎక్కువ చూడొచ్చు అది వాళ్ళని ఈ ప్రో ప్రోవోక్ చేస్తుంటారు ఈ స్టాక్ కొనండి ఆ స్టాక్ కొనండి అని మోస్ట్లీ చాలా మంది ప్రోవోక్ చేసి ఒకవేళ ఎక్కువ అయినప్పుడు అది ఎక్కువ అయినప్పుడు అమ్మేసేసి వాళ్ళు వాళ్ళు అమ్మేసుకొని వేరే ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళందరూ లాస్ అయిపోతారు సో మనకి ఏదైనా జ్ఞానం తక్కువైతే దేవుని దగ్గర అడగాలి ఈ అగోరు అనే వ్యక్తి ఫస్ట్ వర్స్ ఫస్ట్ ఫస్ట్ వర్స్ లో నుంచి ఫోర్త్ మొత్తం ఈ డిస్క్రిప్షన్ తనే ఇచ్చింది ఇవన్నీ మొత్తం సో ఈ వర్స్ మొత్తము ఈ మాటలన్నీ ఒక ఇద్దరు వ్యక్తులకు చెప్తున్నాం అసలు వివేచన లేని వ్యక్తి జ్ఞానము పైవం పట్ల జ్ఞానమే లేదు దేవుని పట్ల జ్ఞానమే లేదు ఆయన ఇంత ఘనము దేవుణ్ణి ప్రేరేపిస్తున్నాడు ఎంత ఘనమో దేవుని దగ్గర అడుగుతున్నాడు నాకు ఏడమ్మ ఉండు నాకు ఎంత కావాలో అంతనే ఇవ్వు సో దట్ నేను ద్వేషించొద్దు నేను ప్రతి దాంట్లో నేను నీ నిన్ను అనుగ్రహించాల ఏది కూడా నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయద్దు ఎక్స్ట్రాగా ఇంప్రూవ్మెంట్ కూడా నేను చేయొద్దు నీది ఎట్లా ఉందో నేను అట్లనే వాళ్ళకి చెప్పాల వ్యర్థమైటి వ్యర్థమైనవి వాటిని ఇంకా అబ అబద్ధములను నా నాకు దూరం గా అని అంటుడు ఇది కూడా వ్యర్థం అయితే వాటికి నువ్వు దూరంగా ఉండాలా అబద్ధము ఆడే వా వాటిని కూడా నువ్వు దూరం చేసుకోవాలా వా దూరంగా ఉంచుము అని సో దేవుని దగ్గర ఇట్లనే నువ్వు అడగాల వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచుము అబద్ధాలు ఆడే వాటి వాళ్ళ దగ్గర నుంచి నాకు దూరంగా ఉంచుము ఇంకా జ్ఞానము ఇవ్వము ఆయన దగ్గర జ్ఞానం లేకుండా కానీ దేవుణ్ణి చాలా బాగా డిస్క్రైబ్ చేసిండు ఆయన దేవుని మాటల్ని మనము అట్లా ఆశ్రయించాలంట ఒకవేళ మన దగ్గర అర్థం కాకపోయినా ఎవరిని లాస్ట్ కి అడగాల నువ్వు దేవుణ్ణి అడగాల ఈ మొత్తం కాంటెక్ట్స్ నాకు అసలు అర్థమే కాలేదు అసలు కొన్ని కొన్ని వర్డ్స్ అయితే నాకు అసలు అర్థమే కాలేదు ఏంటిది ఏంటిది కొన్ని కొన్ని నాకు అసలు పలకడమే రాలేదు ఏం చేసుకోవడం నాకు అర్థం అవ్వట్లేదు కానీ నేను ఇదే చెప్పాల ఇదే చెప్పాలా నాకు నాకు నువ్వే నేర్పి అర్థం అవ్వట్లేదు సో ఇదే నేర్పి అనంటే దేవుడు యాక్చువల్లీ నాకు నేర్పించిండు ఈ కాంటెక్ట్స్ మొత్తం నాకు అసలు అర్థమే కాలేదు అసలు దేవుడు నువ్వే నాకు అర్థం చేపి ఇదేంటిది అంటే దేవుడే నాకు నేర్పించిను సో మనకు ఒకవేళ రాకపోతే ఎవరిని అడగాల మనం దేవుణ్ణి అడగాల వివేచన గలవాడిని అనంటును ఆ వివేచన గల దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చి ఇదంతా ఈ మాటలన్నీ ఆ ఇద్దరు వ్యక్తులు ఇంత జ్ఞానంతో ఇవన్నీ డిస్క్రైబ్ చేసినప్పుడు ఎప్పుడో ఎప్పుడో జరిగిన ఆ సంఘటనలు ఇప్పుడన్నీ దేవుడు ఫ్యూ పాస్ట్ లో ఉన్న అన్ని ఇప్పుడు ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి ముందే డిస్క్రైబ్ చేసేసిండు ఇవన్నీ ముందు ఆల్రెడీ మన లైఫ్ లో జరుగుతుంది ఇవన్నీ చూస్తున్నాము పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు వాళ్ళ మాటలకి రెస్పెక్ట్ లేదు ఆల్రెడీ దీని గురించి అండ్ అరోగెన్స్ ఎక్కువైపోయింది కోపం అనేది ఎక్కువైపోయింది ఇవన్నీ ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ జనరేషన్ లో సో ఆల్రెడీ దేవుడు అగోరు అనే వ్యక్తితో కాకుండా చాలా మందితో చాలా విధంగా మనం బైబుల్లో చూడొచ్చు ఆ బిహేవియర్ గురించి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో రాసి పెట్టుంది కానీ మనము చూసుకోవాలి ఎక్కడ ఎట్లుంది ఏంది అని ఒకవేళ మనకు అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి అడుగు నీకు దేవుడే ఏదో విధంగా హెల్ప్ చేస్తాడు ఇది నాకు అర్థం అవ్వట్లేదు సుప్రభ నువ్వే నాకు నేర్పించు తప్పకుండా నేర్పిస్తాడు ఎట్లా అయితే అనే వ్యక్తికి అంత జ్ఞానం లేకుండా దేవుని అవగాహన లేకుండా దేవుడి ఇంత మనము జ్ఞానం ఇచ్చి మొత్తము ఈ మాటలన్నీ ఇద్దరు వ్యక్తులకు చెప్పినప్పుడు అదే జ్ఞానము మనకు దేవుడి దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు దేవుని దగ్గర మనము వ్యర్థమైనది కాకుండా అబద్ధమైనది కాకుండా మనకి ఏది కరెక్టో ఏది మనకు అవసరమో ఎంత మనకు అవసరమో అది దేవుని దగ్గర అడుగు లైక్ ఒక్క దగ్గర ఉంటది కదా అండ్ ఫస్ట్ నామం ని వెతుకు నా కింగ్డమ్ ని వెతుకు నా రాజ్యం ని వెతుకు అన్నీ నీకు సఫలు గారుస్తా అంటాడు సో ఫస్ట్ ఎవరిని వెతకాల మనం దేవుణ్ణి వెతకాలి అప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహిస్తాడంట ఎట్లయితే అనే వ్యక్తి ఏది లేకపోయినా దేవుణ్ణి అడిగిండు కాబట్టి దేవుడు ఇచ్చిండు ఆ జ్ఞానము దేవుడు ఇచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేకుండే వివేచన గల గలి వ్యక్తి అని చెప్పిండు కానీ జ్ఞానంతోనే ఇవన్నీ రాసిండు ఇవన్నీ మాటలు ఈ అన్ని మాటలు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కితను చెప్పడానికి ట్రై చేసిండు సో మనకి జ్ఞానం లేకపోయినా దేవుని అడిగి మన ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా చెప్పడానికి మనం ట్రై చేస్తే దేవుడు వాళ్ళ లైఫ్ లో కూడా ఒక కేడమై ఉంటాడు ఒక కేడమై మన లైఫ్ లో అండ్ వాళ్ళ లైఫ్ లో కూడా ఉంటాడంట ఈ వాక్యం దేవుడు దీవించిండక సూత్రం ఏసుప్రభా నీకే వందనాలు రాజ యేసుప్రభ వాక్యం ఏసుప్రభా నువ్వు అన్నవు రజ ఏది కూడా మేము ఇంప్రూవ్మెంట్ చేయద్దు ఏది కూడా నువ్వు మేము యాడ్ చేయదు అగోరు లైఫ్ లో కూడా అట్లానే అయింది యేసప్రభ ఆయన వివేచన కలిగి ఉండే జ్ఞానము తక్కువ ఉండే యేసుప్రభ అయినా కానీ నీ పట్ల జ్ఞానం కూడా తక్కువ ఉండే ఆయన ఎంతో ఏసుప్రభ ఎంతో ప్రార్థించింది యేసుప్రభ నేను ఎంతో గణం ఏసుప్రభ అడిగిండు ఏ రెండే విషయాలు అడిగిండు వ్యర్థమైన వాటిని అబద్ధం అయినా వాటిని దూరంగా పెట్టు అన్నాడు ఏ సుప్రభ దేవుడ ఎంత కావాలో అది మాకు అనుగ్రహించండి యేసుప్రభ దేవుడు ఏసుప్రభ ఎక్కువ ఆరోగ్యం గా తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి సుప్రభ దేవుడ ఈ లోకానుసారంగా మేము జీవించకూడదు అనుసారంగా మేము జీవించాలేసే దేవుడానికి వందనాలు రచ్చా ఈసుకుతరం రచ్చా ఒకవేళ ప్రభా తప్పగా ఏమైనా మాట్లాడింటే క్షమించండి లోతన వాక్యాలే సుప్రభ మమ్మల్ని అనుగ్రహింపబడమని ప్రభ నేసుక్రీస్తుడిగి వేడుకుంటున్నాం తండ్రి అమీన్ కొంచెం టైం ఉంది కాబట్టి అంశాలు ఏమైనా ఉంటే చేసుకుందాం కోసం కలిసి మీకు ఆమెకి క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ఎక్కువైపోతుంది ఆమెకి దేవుడు ఆమె ముట్టాలా స్వస్థపరచాలా రామాదేవి ఆమె పేరు సిస్టర్ పేరు అట్లాగే షిఫాన్ అనే బాబు కోసం కూడా కిడ్నీలు ఆయన కూడా దేవుడు ముట్టాలా ఇంకోటి ఏంటంటే యూత్ ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు ఈ రోజులలో తల్లిదండ్రుల మాటలకి వాళ్ళు బాధపడి వాళ్ళ మాటలు అర్థం కాక వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి ఎక్కడ చూసినా అదే యూతే యూతే ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి ఒక అంశం కోసం చేద్దాం ఇక ప్రార్థన అంశము మనం పరశుద్ధరావు బ్రదర్ చేస్తారు నేను చేస్తాం పరశురా బ్రదర్న్ షిఫాన్ ఇంకోటి ఏంటంటే యూత్ కోసం చేయండి యూత్ చాలా ఆత్మహత్య చిన్నదానికి పెద్దదానికి అలిగిపోయి దాన్ని అర్థం చేసుకోకుండా సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి మనకు తెలుస్తులేదు కానీ ఒక్కో ఇంట్లో ఒక్కో బాబు ఉన్నాయన్నే చచ్చిపోతారు ఎక్కువ వాళ్ళ ఇల్లు మొత్తం ఆగం అయిపోతున్నాయి తెలుసా అట్లా నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికీ నలుగురు చచ్చిపోయారు ఒక్కొక్క ఆ ఇంట్లో ఒక్కడే వారసుడు మళ్ళా మేమే ఇల్లు కట్టినాం దగ్గ దానికి యాభై అరవై ఇల్లు కట్టించుకుంటారు ఆ ఇంట్లో బాబు అసలు అంటే అట్లా అట్లా పొజిషన్ వస్తుంది వాళ్ళకి కాబట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు అట్లా యూత్ మొత్తం దేవుడు ఆ దినంలో ఉండాలా కూడా వాళ్ళకి ఏమంటారు బాధపడేట్టు మాట్లాడొద్దు తల్లిదండ్రులకు వాళ్ళలో పడాలా వాళ్ళకి తల్లిదండ్రుల్లో పడాలా ప్రేమ కనికరము కృప కలిగినటువంటి మీకు ఎనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తే మహాకనుడ మహోన్నతుడా మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు ప్రభావ నైనా ఇంతవరకు నాయన మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన దాన్ని వందనాలు పాటల ద్వారా మేము మా ఇంట్లో దగ్గర నమ్ముతున్నాం వాక్య మీ దాసాల ద్వారా మాతో మాట్లాడారు అందుబాటు మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఇది నాయన సాయంత్రకాల సమయంలో ప్రభా ప్రార్థుల విజ్ఞాపనం విషయమైన తండ్రి నీ సన్నిధికి వస్తుంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకునండి మా ప్రతి మొరాలకించన్నీ జవాబు దయచేయండి నా తండ్రి రామాదేవి సిస్టమి పట్టిన ప్రార్థిస్తున్నాను కదా అప్పటి నాయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు తగల తండ్రి నువ్వు అసాధ్యాలను సాధించగలిగిన దేవుడవు సస్తపరచ దేవుడవు పరమ మీ గాయపడిన అవసరంతో ముట్టండి తాకండి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి ప్రతి క్యాన్సర్ కణం నైనా ఏసు క్రీస్తు నామంలో తొలగిపోను సంపూర్ణమైన స్వస్థత విడుదల ఏసు క్రీస్తు కలిగిన కాక ప్రభావ మీరే సహాయపడండి ప్రభావిరే కనుకరించండి ప్రభావ మీరే కృపచూపించబడి ప్రార్థిస్తున్నాను సంపూర్ణమైన ఆరోగ్యము స్వచ్ఛత బలం అనుగ్రహించండి లేదా కుటుంబ ప్రత అవసరత నక్రతను తీర్చండి కుటుంబీకులందరూ మార్మల్ స్పంది రక్షించబడడానికి మీ సహాయం అనుగ్రహించండి నేను తండ్రి బలహీనమైన పరిస్థితుల ప్రభావ మీరే బలపరచండి తోడుగుండండి ఆదరించండి నైనా శక్తి బలం అనుగ్రహించి ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా షిఫాన్ బాబుని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అభివృద్ధి ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దండి ప్రభావ ప్రతి విధమైన అనారోగ్యాన్ని దూరపరచండి ప్రతి అవయవంలో మీ నూతనమైన జీవము స్వస్థత బలం అనుగ్రహించండి గొప్ప సాక్షి లేవనెత్తండి దీర్ఘాశు అనుగ్రహించండి భవిష్యత్తును దీవించండి ఆస్వాదించండి నైనా మీకు ఒక గొప్ప సాక్షులు లేవనెత్తమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రాముఖ్యంగా ప్రభు యునైట్ బట్టి ప్రార్థిస్తున్నాను నాయన లేక మంది తండ్రి చిన్న చిన్న మాటలకే ప్రభు నొచ్చుకుని తండ్రి అయినా బలవంతమన్నానికి పాల్పడుతున్నారు దుష్టులకి చోటిస్తున్నారు ప్రభావ దుష్టులకి నైనా లోబడుతున్నారు నైనా చెడు ఆలోచనలు చేస్తున్నారు తమ జీవితాన్ని ప్రభావాలు చేసుకుంటున్నారయాహట వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి నేను అరితిగా బిడ్డలందరినీ ప్రేరేపిస్తున్న ప్రతి చీకటి శక్తులను అంధకార శక్తులను క్రీస్తు నాహో లాంటి ప్రభా సహాయపడండి కృప చూపించండి ఎవక్కరు కూడా తండ్రినైనా హరీతిగా నా ప్రభా దృష్టికి లోబడినైనా అటువంటి పనులు చేయకుండా సహాయం చేయండి మన బలవద్ మరణాలు మీరు కృప చూపించండి ప్రార్థిస్తున్నాను తండ్రినైనా ప్రతి ధైర్యంగా ఎదుర్కోవాలా ప్రతిదాన్ని ధైర్యంగా స్వీకరించాలా ప్రతిదాన్ని ప్రభు తండ్రినైనా ధైర్యంగా ముందుకు సాగులను వారి వాటి వారిగా నాయన పేపర్లు లేవనైతే ప్రార్థిస్తున్నాను వాళ్ళ తిరిగి భయం త్వరపరచండి ధైర్యం అనుగ్రహించండి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఏ బిడ్డలైతే పాపంలో ఉంటున్నారు ఆ పాపం పంధకాలం నుంచి విడిపించవండి ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దహించండి తల్లిదండ్రులు కూడా జ్ఞానం దయించండి ప్రభావ ఏ రీతిగా బిడ్డలతో నడుచుకోవాలో ఏ రీతిగా నైనా బిడ్డలైనా సరే సరిచేయాలి ఏ రీతిగా ప్రభావ బిడ్డల తండ్రి నేను సరైన మార్గంలో పెట్టాలను ప్రభా మీరే తల్లి తల్లిదండ్రులు జ్ఞానం దయచమని ప్రార్థిస్తున్నాను ప్రపంచమని ప్రార్థిస్తున్నాను కనికరించమని ప్రార్థిస్తున్నాడు దగల తండ్రి నైనా ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి సమాధానం నమ్మది దయచేయండి ఏ కుటుంబంలో ఏ బిడ్డ కూడా తండ్రి నైనా ఎటువంటి సూసైడ్ థాట్స్ కానీ సూసైడ్ ఆలోచనలు కానీ చేయకుండా సూసైడ్లు చేసుకోకుండా ప్రభా మీరే సహాయపడమని ప్రపంచమని ప్రార్థిస్తున్నాను దయగల తండ్రి ప్రార్థన అంశాలు మీ పాదల చేత మోసుకొచ్చినాం ప్రభా తగిన సభలో జవాబిచ్చిదేవుడు తప్ప జవాబిస్తామని నమ్ముతున్నాం మీకు వంద నాలుగు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం చర్ వచ్చిన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి శాంతి సమాధానం అనుగ్రహించండి పరిచరలో బలపరచండి దీవించండి ఆశీర్దించండి ప్రతి ఒక్కరిని ఉన్న చూతించి ప్రతి ఒక్కరి మీ నామకరమైన జీతాన్ని కలిగి ఉంటే సహాయపడి దేవానికి వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మహిమ గంధ ప్రభావానికి ఆరోపిస్తూ క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించ మా అమ్మను మీరు ఆలకించండి తరల జవాబాబులు దండి ముట్టండి సస్పర్షండి దివాహ కవాశ వర్షాలు తీర్చండి రజా ఉపదేన కొందనాలు చేసిన తన్ని మనం ఉన్నదిలో మన శిస్టర్ ముట్టండి సస్సపరండి కొన్న క్యాన్సర్ నుంచి ప్రతి బంధకా నుంచి దురాత్మ నుంచి వెళ్ళండి గొప్పదేను పొందనాలు చేసినాం తన్ని అప్పుడే నివించాలా అనేక ప్రతి దెబ్బాలా దేవా మీరే సాయం తెచ్చండి అప్పుడు కుటుంబానికి తోడుగా ఉండండి కవశాపదేశాలు తీర్చండి శోభ ఆ ట్రీట్మెంట్ కవశ అవసరాలు డబ్బులు సాయం తెచ్చేసి ఆ బిడ్డ నిసాక్షి జీవించలాగినా మీరే సాయం తెచ్చేసి గొప్ప దేవాన్ని కొందనాలు చేసినాం రమదేవి కుటుంబాన్ని మీరు అక్కడ సిద్ధపరచుకొని దేవా గొప్ప దేవం పొందనాలు అదేవిధంగా శిఫాన్ కోసం ప్రార్చడం ఆ బిడ్డను మీరు ముట్టు చూస్తపరచండి చిన్నతనులకి నిలిపిలేని స్పభావ ఆ బిడ్డ పిల్ల మీరు కార్యండి కుటుంబం నిస్వాక్షి జీవించాలా ఆ రక్షణ పొందాలా ఇసు ఆ ప్రాంతం రక్షణ పొందాలా స్పభ మీరే సాయం చేసి ఆ కుటుంబానికి వస్తు శ్రద్ధ ఇచ్చి విడుదలై చేయండి నిసాక్షిగా బిడ్డ జీవించలాగా సాయాన్నిచండి ఈక రెండు కుటుంబం అక్షి తెప్పించుకొని వీళ్ళు లైక్ చేయండిదేవా మేము యూత్ కోసం మేము ప్రవేశం శోభా యూత్ చేసుకోవడానికి వీలు లేదేశ్వభ తల్లిదండ్రులు వాళ్ళకి బాధపడేటట్టు మాట్లాడడానికి వీలు ముఖ్యంగా ఈ సోభ బిడ్డలకు బిడ్డలు తల్లిదండ్రులు లోబడి జీవించాలా మీరే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి శోభ ముఖ్యంగా యూత్ లో ప్రీతనం రావడానికి వీలైదేశ్వభ మరణ రావడానికి వీలైదే స్పా మీరే చేసి గొప్ప దొనికొందా చేసిన ప్రతి ఒక్క యూత్ బిడ్డ నిశభ నీ ఒక పెట్టుకొని వీళ్ళు లైక్ చేయండి ఇస్తావా గొప్ప పని చేసిన ఎవరు మరణించడానికి వీళ్ళేదే శోభ నిన్నీ శృతించాలని నేను గెలపరచాలా నీకో సేవ చేయలాగా మీరే సాయం వేచేసి గొప్పదిని కొన్ని వందల చేస్తాం అని ఎక్కడి ఎక్కడైతే మరణాలు జరుగుతున్నాయి శోభ అక్కడ అన్ని కొట్టి వేయగపడాలి శోభ మీరే సాయం ఇచ్చేసి వెళ్ళొచ్చండి దివా గొప్పతని కొందల చేస్తామని ఇక మూడు అంశాలు మీరు కేరం చేయించండి దివా ఇంతవరకు వాక్యం మాట్లాడు వెనుకునే శోభ వాక్యం పట్టుకొని నడుచులాగా మీరే మాకు సాయం తెచ్చేసి వెళ్దండి వచ్చిన పదకొండు దీని శాసించి ఇక వచ్చిన పద శ్రద్ధ ఇచ్చి ఎక్కడికైతే నిశవైక్య వారి జాబులలో వారి పనులలో మీరు తొడగనండి కౌశాత్తి ఇచ్చండి కుటుంబ రక్షణ పొందలాగా మీరే సాయం ఇచ్చండి శుభ యొక్క పొందనా చేసినాం ఇంకా అనేక మంది రావాలి గ్రూప్ లో పార్టిసిపేట్ చేసుకోవాలి శుభ మీటింగ్ లో పాలు పొందాలి మీరే సాయంత్రం ఇచ్చేసి ఇక్కడ అదే అంతా నిర్వహించి వీడల్ ఇచ్చామని వేసిన ప్రాసంతండి మెయిన్ రవి బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి బ్రదర్ మీరు మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపినప్పుడు మనకు అందరికీ ఏపీ పింకున్న బ్రదర్ సిస్టర్ కుటుంబికులందరికీ నిత్యం ఈ ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబికులకి ఎవరికి యూట్యూబ్ ఛానల్ ప్రతి కుటుంబాలందరికీ సదాకాలం తోడైందని కాక ఆ మెయిన్ బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ రాష్ట్ర price lot price lot under the price lot good night